ప్రార్థన చేస్తాం పరిశుధ్ర వాగు దేవ ఇస్రాయిల్ల గొప్ప తండ్రి మీకు స్తోత్రుల నైనా స్తోత్రాల ప్రభు ఈ ఉదయం నుంచి ఎంతో సురక్షితంగా కాచి కాపాడి ఇంటికి చేసినందుకు మీకు ఎంతో బంధనాలు వేసాయారు సాయంత్రం సమయ ప్రభు వాక్యాన్ని ధ్యానిస్త అవుతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి ఓ ప్రభావం మీ యొక్క పరిశుధాత్మ అనుగ్రహించండి దాన్ని స్వీకరించాలా అవలంబించాలా అనుభవపూర్వకం ప్రకటించాలా అటువంటి సేవా నడిపించి మమ్మల్ని అందరినీ మీ రాక వరుస పరుచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ పోయిన వారం మనము ఆరవ బూరకు సంబంధించిన విషయాలు ముగించుకొని ఏడవ దూత పలుకు దినములలో అన్న వాక్యం గురించి మనం ధ్యానిస్తున్నాం ఆరవ దూత ఆరవ దూత బూర ఊదినప్పుడు ఏం జరుగుతుందన్న విషయం మనం ధ్యానించినాం తర్వాత మూడవ భాగము చావడము అన్న విషయం మనం ధ్యానించినాం అంటే గొప్ప జనం అందరూ అక్కడ మరణిస్తారని అయితే పద పదకొండవ అధ్యాయం నుంచి మనం చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బూరలు ఊదిన తర్వాత ఆరవ బూర తర్వాత ఆరవ బూర నుంచి ఏమేం జరిగినాయి అన్న విషయాలు మనం ధ్యానించినప్పుడు ఒక్కొక్క దాన్ని విశదీకరించి చూపించడమే పదకొండవ అధ్యాయం నుంచి పూర్త ఉంటుంది అయితే ముందు వార్నింగ్ ఇచ్చిండు దేవుడు ఆరు బూరల వార్నింగ్ ఏం జరగబోతుంది అది ముద్రల్లో ఆరు ముద్రల్లో చూపించింది ఆరు ముద్రలు ఆరు బూరలు ఆరు పాత్రలు అన్న విషయం నేను పోయిన వారం కూడా చూపించిన ప్రతిదీ 6 ఆరు ఆరు కాబట్టి ఆరు అనేది మనిషికి సాదృశ్యం కాబట్టి ఆరు మనిషికి సాదృశ్యం లేక మూడు రకాల మనుషులకు సాదృశ్యం అన్న విషయం నేను అనేక పర్యాలు జ్ఞాపకం చేసిన నాకు తెలిసిన కాడికి ఏ ఇంటర్నెట్ రికార్డింగ్స్లో ఏ ఇంటర్నెట్ వాఖ్యాలలో కూడా ఆ రీతిగా వాక్యం ఉండదు ఆరు వందల అరవై ఆరు ఏంది అంటే వ్యాక్సిన్ అని కొందరు వెనకడికి నాకు చిన్ననాటి రోజులలో నేను హై స్కూల్లో ఉన్నప్పుడు సో సోషల్ సెక్యూరిటీ కార్డ్ అని అమెరికాలో ఇచ్చేటవాళ్ళు మన దేశంలో ఆధార్ కార్డ్ ఎట్లనో అట్లా ఆ రోజులలో సోషల్ సెక్యూరిటీ కార్డ్ అని అందరికీ ఇచ్చేటోళ్ళు కాబట్టి సోషల్ సెక్యూరిటీ కార్డే ఆరు వందల కొంతకాలం దాని తర్వాత ఎనభైవ క్రెడిట్ కార్డులే ఆరు వందల అట్లా ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చెప్పుకుంటూ పోయింటారు ఎవరికి తోచితే వాళ్ళు దాన్ని ఆ రీతిగా చెప్పుకుంటూ పోయారు ఇప్పుడైతే బాహాటంగా వ్యాక్సిన్సే ఆరు వందల ముద్ర ఎందుకంటే ఆ ముద్ర ఉన్న వాళ్ళకే అని చెప్తా ఉంటారు ఆ ముద్ర లేని వాడికి ఆహారం దొరకదు ఆ ముద్ర లేని వాడికి ఏ సహాయం దొరకదు అని చెప్తా ఉంటారు అట్లా ఎక్కడ కూడా మనం చూడం వాక్యం బైబుల్స్ ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో మనం ఎక్కడ కూడా చూడం దానికి సంబంధించి త్వరలో మనం చూడబోతున్నాం గతంలో ఒక రెండు గంటల రికార్డింగ్ ఏదో ఉంది ఆరు వందల సంబంధించినది కానీ నేను దాని తర్వాత ఎక్కువ రికార్డింగ్ చేయలేకపోయినా దాని మీద ఎందుకంటే ఇది ఆత్మీయమైన సంఖ్యలు ఇవన్నీ మనుషులు ప్రకృతి సహజంగా చూస్తూ ఉన్నారు అంతే తేడా మన ప్రభు బయలుపరుస్తా ఉన్నాడు అవి కామెంట్రీస్ అలా కనిపించావు ఇంటర్నెట్ లో యూట్యూబ్లు ఎక్కడ కనిపించవు అది ఆత్మీయమైన విధానం నడిపిస్తుంది దేవుడు మనల్ని కాబట్టి ఆరు అనేది మనిషి సంఖ్య అని మనకు తెలుసు ఎందుకంటే ఆరో దినంలోనే కదా మనిషిని సృష్టించింది లేక నిర్మించి ఏడవ దినంనే దేవుడు విశ్రమించినట్టు మనం చూస్తాం వాక్యం కాబట్టి ఆరు మనిషికి సాదృశ్యం లేక శారీరకమైన వాణికి సాదృశ్యం ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటాం కదా మొదటి రెండు ఆరులు ఫ్లెష్ అండ్ బ్లడ్ ప్రక్కన మన మొదటి కొన్ని తెలుసిన పత్రిక పదిహేనో అధ్యయనం మనం ఎన్నిసార్లు ధ్యానిస్తూ ఉంటాం రక్త మాంసములు పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనిరు కాబట్టి రక్తము మాంసం కాబట్టి సర్పముల తేళ్ళక సంబంధించింది అది కాబట్టి మొదటి రెండు ఆరులు సర్పంలక్ తేలకు సంబంధించింది అయితే మూడవ ఆరు గొప్ప జనానికి సాదృశ్యం అది అనుకుంట బహుశాలో కూడా ఇక్కడ మనం చూడండి ఇంటర్నెట్ లో మొదటి మూడు గొంపులు ఆరు ఆరు ఆరు మూడు కూడా శారీరకమైనయే అన్న విషయం వ్యాఖ్యం చేయబడుతుంది మూడు గుంపుల సహవాసంలో లేని ఉన్న వాళ్ళే లక్ష నలభై నాలుగు వేల మంది అది చిన్న గుంపు ఇప్పుడు సిక్స్టీ మొదటి రెండు గుంపులు వన్ థర్డ్స్ వన్ థర్డ్స్ వన్ థర్డ్ అంటాం ఇంగ్లీష్లో అంటే మూడో వంతు మూడో వంతు మూడో వంతు అంటే మూడో వంతు అంటే హండ్రెడ్లో థర్టీ త్రీ పాయింట్ మూడు గుంపులు అంటే థర్టీ త్రీ పాయింట్ అంటే నైన్టీ నైన్ పాయింట్ నైన్ అన్నట్ అంటే పాయింట్ ఏ గొప్పజన గుంపు పాయింట్ అంటే ఎంత చిన్న గుంపు ఊహించుకోండి మిగిలిన శేషం కాబట్టి మొదటి మూడు గుంపులు ఇంకా శరీరకంగానే ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడమే ఆరు ఆరు ఆరు నువ్వు మనిషిలాగా కాదు ఆత్మలాగా మారలా నువ్వు మొదట ఆత్మవి చివరికి మళ్ళా ఆత్మలాగానే మారాలా ఈ లోకంలో ఉన్నా ఈ శరీరంలో ఉన్నా సంపూర్ణంగా ఆత్మీయంగా మారితేనే కానీ నువ్వు ఆ మొదటి మూడు గుంపులకి వెళ్ళి బయటికి రాలేవు లక్ష నలభై నాలుగు వేల మందికి అందుకే వాళ్ళు ఎందుకు ఆ పాయింట్ లనే ఉన్నారు అంటే బహు చిన్న గుంపు ఈ లోకం దృష్టిలో అది తృణీకరింపబడ్డ గుంపు మనకు తెలుసు ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు త్రుణీకరింపబడిన వారినే ప్రగువీకరించినట్లు ఎందుకంటే ఆయన ధ్యాని తృణీకరింపబడ్డ వారే పనుకొస్తారు ఆడంబరంగా ఉన్న వాళ్ళని ఒక్కవాడు వాడుకో దేవుని దృష్టిలో పనికి రాదన్నట్టు ఇప్పుడు మోసే కాబట్టి దేవుడు స్వీకరించింది ప్రతి ఒక్కరి సేవకులు తృణీకరింపబడి ఉదాహరణకి దావిదు తన తన అన్నలలో దావిదు ఒక్కడే తృణీకరింపబడ్డవాడు అరీతిగా ప్రతి దశలో చూస్తాం ఈ లోకము తృణీకరించిన వాటిని దేవుడు ఘనంగా వాడుకుంటూ ఉంటాడు మన జీవితాలు అంతే కదా తృణీకరింపబడ్డ జీవితం ఏమనేది ప్రభు మనం వాడుకుంటున్నాడు కాబట్టి ప్రకటన గ్రంథం పదవ అధ్యాయములో మనం ఈ విషయం చూస్తున్నాము ఈ లాక్డౌన్ లో నేను అనుకుంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కంటిన్యూస్ గా చూసినాం ఈ వాక్యాన్ని మనం నాలుగవ వచనం చూడండి నాలుగవ వచనం కాదు ఏడవ వచనం ప్రకటన గ్రంథము పదవ అధ్యాయము ఏడవచనంలో ఏడవ దూత పలుకు దినంలలో అతడు బూర ఊదబోచుండగా కాబట్టి అది ఒక్క దినానికి సంబంధించింది కాదు ఒక్కసారి పలికేది సంబంధించింది కాదు అన్న విషయం ఒక్కసారి బాగా జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే సాధ్యమైన కాడికి నేను ప్రయత్నించిన వెతకడానికి ఇంటర్నెట్లో ఎక్కడ లేదు ఏడవ ఏడవ బోరకు సంబంధించిన బోధ కానీ మన నాలుగు సంవత్సరాల రికార్డింగ్స్ లో దీర్ఘంగా ఉన్నాయి ఒక్కసారి చూసి నేను చెప్తా ఎన్ని అవర్స్ ఎన్ని గంటలు రికార్డింగ్ ఉంది మిమ్మల్ని మీ ఓపిక ఉంటే వెతుకోవడానికి ప్రయత్నించండి తొమ్మిది గంటలా బ్రదర్ తొమ్మిది గంటలు అవర్స్ ట్రంప్ గురించి లాస్ట్ ట్రంప్ అని ఉంటది కరెక్ట్ బ్రదర్ తొమ్మిది గంటలు అంటే దగ్గర దగ్గర పదకొండు గంటలు పదకొండు పన్నెండు గంటల రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ పదకొండు పన్నెండు గంటల రికార్డింగ్స్ ని నేను బహు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని నేను అంత డీటెయిల్గా ఇప్పుడు చెప్పన అవసరం లేదు క్లుప్తంగా చెప్తాను ఇంకా ఎవరికన్నా ఓపిక ఉంటే వాటిని దీర్ఘంగా రికార్డింగ్స్ని వినచ్చు అప్పుడేమంటే ఒక స్టూడెంట్ లాగా ఒక పరీక్షకు సిద్ధపడడం లాగా అవన్నీ నేర్చుకున్నట్లుంటుంది లెక్చర్స్ క్లాసెస్ కాబట్టి ఎడవ దూత పలుకు దినములు ఒక్క దినం కాదన్న విషయం మనం అర్థం చేసుకుంటున్నాం కానీ గతంలో ఉన్న ఆరు బూరలు ఒక్కసారి పలికినట్టు చూస్తాం కాబట్టి ఆరు దూతలు బూరలు ఊదినప్పుడు ఒకేసారి ఊదినట్లుగా అనిపిస్తుంది కానీ ఏడవ దూత పలుకు దినములు కాబట్టి ఒక దినము కాదది అంటే ఎంతో దీర్ఘకాలంగా నడుస్తూ ఉంటుంది ఇది కాబట్టి ఏడవ దూత పలుకు దినములలో అనుంది ఒక్క దినంతో కాదది ఎన్నో దినములు అనేది అతడు బూర ఊదబోచుండగా ఆ దినంలలో ఏడవ దూత పలుకు దినంలలో అనన్నాడు కాబట్టి మనకంత తెలుసు ఈ రోజు కూడా వాక్యం అది చేసినాం ఏడు అనేది మన ప్రభుకి సాదృశ్యం ఏడు అనేది విశ్రాంతికి సాదృశ్యం ఏడు అనేది సంపూర్ణతకు సాదృశ్యం లేక ముగింపుకు సాదృశ్యం అన్న విషయం కాబట్టి ఆయన మహిమలోనికి పోవాలన్న దానికి కూడా సాదృశ్యం ఏ అనే పదం కాబట్టి ఏడవ దూత పలుకు దినములలో ఇంకా చివరిది ఇంకా ఇంకా దీని తర్వాత ఏం లేదన్న విషయం కాబట్టి అతడు బూర ఓద దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను కాబట్టి మనం ఇక్కడ ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి ఏంటంటే ఈ బూర ఏడవ బూర ఆరంభమైన ఎంతో కాలం పట్టిందన్న విషయం మనం అర్థం చేసుకోవాలి పాయింట్ తర్వాత ఈ పలుకు దినములు అంటే ఎంతో కాలంగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు బయలుపరిచిన ఎన్నో మర్మములు సమాప్తమయ్యే సమయం అన్నట్టు అందుకే కావచ్చు మన మన బోధా విధానంలో కూడా మార్పులు చూస్తున్నాం మనం ఎప్పుడు వినని విధానంగా వాక్యాలు వింటున్నాం ఎప్పుడు చెప్పని విధానంగా వాక్యాలు చెప్తున్నాం ఎప్పుడు చూడని విధానంగా వాక్యాన్ని ఇప్పుడు సమాప్తం ఆ మర్మములు సమాప్తం అయ్యే సమయం అందుకే విశేషమైన వాక్యాలు అవి ఎప్పుడు వినలేదు అంతటా పరలోకముని నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచి నువ్వు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచిన్న ఆ దూత చేతిలో విప్పబడిన ఆ చిన్న పుస్తకంని తీసుకుని తినము నేను ఆ దూత యుద్ధకు వెళ్ళి ఆ చిన్న పుస్తకము నా కిమ్మను అడగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయము అది నీ కడుపునకు చేదగను కానీ నేను నోటికి తేనె వల్లి మధురంగా ఉండనని నాతో చెప్పాను కాబట్టి చూడండి ఇది దేనికి సంబంధించిన విషయం ఈ పుస్తకం దేనికి సంబంధించిందని అని మనం దీర్ఘంగా ధ్యానించాల ఇదే ఇదే అంశము ఇదే విధానంగా విహెచ్కెళ్తం కూడా మాట్లాడినట్టు మనం చూస్తాం దేవుడు అక్కడ కూడా ఒకటేలాగా ఇక్కడ కూడా ఒకటే కాబట్టి ఓ విషయం మనం తెలుసు పాత కాలంలో ఏం జరుగుతుందో వ్రత కాలంలో కూడా అది తిరిగి జరుగుతుందని వారికి దృష్టాంతములుగా జరిగి యుగాంత మందు బుద్ధి కలగడం కొరకు అవన్నీ మనకు రాయబడ్డాయి అన్నాడు ఎందుకంటే అవి తిరిగి నెరవేరబోతున్నాయి అన్నాడు వాటిని తిరిగి రప్పిస్తాడు దేవుడు ప్రసంగి ద్వారా కాబట్టి పాత కాలంలో జరిగిన అన్నింటిని తిరిగి రప్పిస్తా అన్నాడు కాబట్టి పదవచనంలో అంతటా నేను ఆ చిన్న పుస్తకంను దూత చేతులను తీసుకొని దానిని తినివేసి కాబట్టి ఇది మనము ఏ రీతికి అర్థం చేసుకుంటాం పుస్తకం ఉన్నప్పుడు దేవుని వాక్యం అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఆజ్ఞ ఆ పుస్తకంలో ఏముందో అది తిన్నవానికి తప్ప ఇంకెవరికి తెలియదు కదా తినడము అంటే ఏంది తిండి దేనికి సంబంధించింది అంటే నీ కడుపుకు సంబంధించింది కడుపు అంటే జీవం కాబట్టి వారి కడుపే వారి దేవత అంటే వారు ఈ లోకాన్ని దేవతలాగా మార్చుకోరని అర్థం తిండి కాదు యాక్చువల్ గా కాబట్టి నీ జీవితానికి పనికొచ్చే పుస్తకం అది నీ జీవితాన్ని మార్చే పుస్తకం అన్న విషయం అర్థం చేసుకోవాలి కాబట్టి అది నోటికి తినేవాళ్ళే ఉంటుంది కానీ కడుపుకు చేదుగా ఉంటుంది అంటే దాన్ని ఆచరించడం కష్టం నీ జీవితంలో వాక్యాన్ని అవలంబించుకోవడం కష్టం అందుకు అందరూ మనం చూస్తాం కదా యోనస్త్రీన ధనికుని గురించి నీ నిత్యజీవం పొందుకుంట నేనేం చేయాలంటే అన్ని చెప్తాడు నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నా అంటాడు ధర్మశాస్త్రంలో ఉన్న వాటి అన్నిటి నీ చిన్నప్పటి నుంచి ఆచరిస్తానంటే వాడు ఏదో ప్రయత్నించింది అప్పుడు దేవుడు ఏమన్నాడు ఏప్ర ఏమన్నాడు అంటే నీకున్న అతంత బిదలకు ఇచ్చేసి నన్ను వెబడించడా అప్పుడు వాడు ఎంతో వ్యసనపడుతూ తిరిగి ఇంటి వైపు వెళ్ళిపోయినట్టు మనం చూస్తాం అప్పుడు అంటాడు ధనవంతులు పర్లోకంలో పోవడం బహు అసాధ్యం ఒంటే సూది బెజన్లు దొరుకుట బహు సునాసం అది సాధ్యం అంటాడు కానీ ధనవంతుడు పర్లోక రజలకు పోవట దుర్లభం ఎందుకు విధరాల గురించి మాట్లాడేటప్పుడు ఒక ధనికుని గురించి విధరాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇద్దరిని పోల్స్తూ ధనికుడు తన దగ్గర ఉన్న దాంట్లో నుంచి బహుగా ధనాన్ని తీసి దేవుని కానుక పెట్టల వేసినట్లు ప్రభు చూస్తాడు దాని ఒక విధురాలు వృద్ధురాలు వచ్చి తనకున్న ఒకే ఒక కాసును తీసి ఆ కానుక పెట్టలేసింది అప్పుడు ప్రభు అడుగుతున్న అందరినీ ఎవరు ఎక్కువ వేసినారంటే ఏమని చెప్పగలిగారు మనుషులు కలిమిలో నుంచి కొంత తీసి వేస్తున్నాడు ధనికుడు ఈమె లేమిలో ఉన్నది లేని దాన్ని ఉన్న ఏమైతే ఉందో దాన్నే సంపూర్ణంగా ఇచ్చేసింది కాబట్టి వారిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు విదరాలి అట్లా ఉంది క్రైస్తవ జీవితం ఈరోజు గొప్ప వాళ్ళు అందరూ ఆ రీతిగా ఉంటారు బయట చూపించుకోవడానికి దాన ధర్మాలు చేస్తారు కానీ వాళ్ళు చేసే దాన ధర్మాలు ఒక్క శాతం కూడా ఉండదు వాళ్ళ సంపాదనలో వాళ్ళ రాబడిలో ఒక్క పర్సెంట్కే అంత ఘనం అనిపిస్తే వాళ్ళ ఎంత డబ్బు ఉందో ఊహించుకోండి ఈరోజు క్రైస్తవ జీవితం అట్లా ఉంది అన్నట్టు పండుగలు నియామక దినములు బాగానే ఆచరిస్తారు విపరీతంగా ఆహారం తింటారు కానీ ఎక్కడ దాన చేస్తున్నారు కొన్నీలు నుంచి నేర్చుకుంటాం మనం దూత ఎందుకు వచ్చింది కొన్నీలు దొరికి దాన ధర్మాలు అవన్నీ దేవుని సన్నిధికి అని చెప్తాడు దూత నీ ప్రార్థనలు నీ విజ్ఞాపనలు నీ ధన దేవుని సన్నిధికి వినిపించినాయి అంటాడు అంటే ఎవరు పోయి చెప్తారన్నట్టు ఇట్లా చేస్తారో అలా అట్లా కాబట్టి దేవుని వాక్యము కేవలము చదవడమే కాదు దాని పాటించాలా చదవడము వినడానికి తినడానికి బానే కనిపించచ్చు రుచికరంగా ఉండొచ్చు కానీ పాటించినప్పుడే తెలుస్తుంది ఎంత కష్టమని ఇష్టానుసారంగా దాన ధర్మాలు చేస్తామా డిటాచ్మెంట్ చేసుకోవడం కదా నిన్ను నువ్వు ఎంటీ చేసుకోవడం దాన చేయడం అంటే అనిపోయిన వరకు నేను చూపించిన మిక్కిలి అల్పులైన వారికి నా సహోదరులకు చేస్తే నాకు చేసినట్లు అన్నాడు దేవుడు అయితే ఈ పద పదవ అధ్యాయంలో ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపం చేసినాడు యోహాన్ భక్తునికి నీ సేవ ఇంకా ముగింపు కాలేదు నువ్వు తిరిగి పద పద పదకొం వచనంలో అప్పుడు ఎప్పుడు ఆ పుస్తకాన్ని తినేసినాక అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చి జనములను గూర్చి ఆయా భాషలు వాడి భాషలు మాట్లాడు వారిని గురిచూ అనేక మంది రాజులను గుర్చి మరలా ప్రవ ప్రవచింప అగత్యమని అతని నాతో చెప్పింది కాబట్టి యోహాను భక్తుడికి ఇంకా సేవ కొనసాగాల్సి వస్తుంది వృద్ధాప్యం అయిపోయింది కండ్లు పోయినాయి ఎంతగానో వేదనలో ఉన్నాడు అయినా కానీ నీకు ఇంకా పని ఉంది నీ పని ముగించుకోలేదు యోహాను ఏంది నువ్వు ఇంకా అనేక మందికి నువ్వు ప్రవచనలు ప్రకటించాల అనేక మంది రాజులను గురించి ప్రవచనాలు చెప్పాల కాబట్టి ఎందుకు చెప్తుందంటే పదకొండో వచనంలో దాని తర్వాతనే నువ్వు రకరకాల ప్రజలను గురిచూ జనములను గురించి భాషలు రకరకాల భాషలు మాట్లాడే వారి గురించి అనేక మంది రాజుల గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం పన్నెండవ అధ్యాయం నుంచి రకరకాల రాజుల గురించి మనం చూడబోతున్నాం మొత్తం టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది వాక్యం పన్నెండవ అధ్యాయం తర్వాత చూస్తాము రకరకాల రాజుల గురించి చూస్తాం అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాక్యం ఎందుకంటే అవి కామెంట్రీస్ అలా ఉండవు ఈ పదకొండవ వచనం నీకు అర్థం కాకపోతే మటుకు కారణం కథం ఇంకేం అర్థంగా ఉన్నట్టు వాక్యాలు కాబట్టి పదకొండు ఈ పదకొండు ఏం సూచిస్తుందంటే యోహాను భక్తుడు రకరకాల జన ప్రజలను గురిచి రకరకాల జనములను గురిచి రకరకాల భాషలు మాట్లాడడానికి గురిచి రకరకాల రాజులను గురిచి తిరిగి ప్రవచింపబోతున్నాడు అన్న విషయం కాబట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం ఏడవ బూర ఆరంభంలో జరిగింది ఇంత అది ముగింపు దశ వరకు ఈ రాజులందరినీ బయటకు తీసుకురావాల్సి వస్తుంది మనం అందరినీ చూడాల్సి వస్తుంది కొంచెం దీర్ఘంగా ఉంటుంది వాక్యము బట్ సాధ్యమైన కాడికి దాన్ని క్లుప్తంగా చూడడానికి నేను ప్రయత్నిస్తాను ప్రకటించడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటాను కానీ క్లూ అన్నట్టు పదవ అధ్యాయము ఒక క్లూ అన్నట్టు ఏంది ఆ క్లూ అంటే ఏ సుప్రవ్వే ఆ పుస్తకాన్ని యోహాను భక్తునికి ఇచ్చినట్లు మనం అక్కడ చూస్తున్నాం భూమి మీద సముద్రం మీద రెండు కాళ్ళు పెట్టిన అత్తను అతని చేతిలో ఉన్న పుస్తకాన్ని తీసుకొని తినమంటున్నాడు కాబట్టి వ్యూహాను భక్తులతో మాట్లాడుతున్నది ఏసు ప్రవ్య అన్న విషయం ఇక్కడ అర్థం చేసుకుంటున్నా నువ్వు రకరకాల రాజుల గురించి ఈ రెండు సంవత్సరాలలో ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది చివరి వరకు అని చూపించే విషయాల గురించి ఇక్కడ వ్యూహానుభక్తుడు చూడగలిగింది అంటే రెండు సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుంది అనేది ఆయన ముందే చూడగలిగింది అది మనం చూస్తూ ఉంటాం ప్ర గిఫ్ట్ ఇచ్చిండు ఏంటది ఉదాహరణకి మనం యషయా భక్తుని గురించి ధ్యానిస్తూ ఉంటాం ఆయన ఏడు ఎనిమిది వందల సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆయన దర్శన దిగ చూడగలిగిండు సెవెన్ ఇయర్స్ భవిష్యత్తుని చూడగలిగిండు తక్కిన ప్రవక్తలందరూ అంతే సిక్స్ హండ్రెడ్ ఎయిట్ ఇయర్స్ ముందు ఏం జరగబోతుందో చూడగలిగిండ్రు వాళ్ళందరూ అంతే దేవుని భక్తులు మలాకి గాని మీకా గాని మీక అయితే దగ్గర దగ్గర మూడు నాలుగు వందల సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో చూడగలిగింది ఇక్కడ యోహాను భక్తుడు రెండు సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో చూడగలుగుతుండు కాబట్టి నువ్వు భవిష్యత్ని చూడగలవు ప్రభు వల్లనే సాధ్యం ఏం జరగబోతుందో నీకు అధికారం ఇచ్చింది చూడడానికి కాబట్టి అటువంటి జ్ఞానంతో ఇప్పుడు నువ్వు ప్రయత్నించడం అనుకోనికి చూపిస్తాడు దేవుడు ఎర్రవీగము అతిశయించము సైలెంట్గానే ఉంటాం ఎప్పుడు చెప్పాలనో ఆయన పర్మిషన్ ఇచ్చినప్పుడు అప్పుడు చెప్తాం స్టేజ్ మీద దిక్కి కొన్నిసార్లు నేను కూడా చూస్తూ ఉంటాను స్టేజ్ మీద దిక్కినాక ఎన్నో చెప్పాలనుకుంటా కానీ చెప్పలేని సిద్ధలు ఉంటాయి ఎందుకంటే పర్మిషన్ లేదు అది ఒక దో అప్పుడే మనం ప్రకటిస్తాం అది విధానం దేవుని విధానం మీ దగ్గర ఉన్న ప్రజలు ఇంకా దాని కొరకు సిద్ధపడలేదు వాళ్ళు సిద్ధపడేంతవరకు వాక్యము అట్లనే మరుగ్గా వాళ్ళు సిద్ధపడినప్పుడు అది బయటకు వస్తుంది వాక్యం అప్పుడు వారి జీవితంలో వెలుగలుగుతుంది కాబట్టి యోహాను భక్తునికి నీకు ఇంకా నువ్వు ఇంకా చాలా కార్యాలు చేయాల్సి నీకు ఇంకా ఎక్కువ పని ఉంది నువ్వు ఇంకా మరణించడానికి వీలలేదు అవన్నీ ముగించుకోవాలి నువ్వు నీ మాత్రం నిలబడాల కాబట్టి ఆ విషయాన్నే మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి అక్కడికి పదవ అధ్యాయంలో ఏడవ బూర ఆరంభం చూస్తూస్తున్నాం ఆ దినములు ఏడవ దూత దినములు తర్వాత దేవుని మర్మము సమాప్తం కావాలి దేవుని మర్మము ఒకట రెండా అవి ఎన్నో ఉంటాయి కదా ఆ దేవుని మర్మం విషయం గురించి నేను యూట్యూబ్ రికార్డింగ్స్ లో ఎన్నో చేసిన విశేషంగా ఉండే ఆ రోజులలో రికార్డింగ్స్ అప్పుడే నేర్చుకుంటున్నాము అప్పుడే బ్రాడ్కాస్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఈ పుస్తకము మనందరికీ అనుగ్రహించబడింది మనల్ని కూడా దాన్ని తినాల వింటున్నారు వాక్యాలు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు కానీ మీ కడుపుగా చేదు మీరు పాటించినప్పుడు మీకు చాలా చేదు అది అంటే అనుభవాలు బహు భయంకరంగా ఉంటాయి నీ జీవితంలో కాబట్టి ఇప్పుడు ఏడవ బూర అంటే గతంలో ప్రకటించబడ్డ బూరలన్నీ ఇప్పుడు ఒక్కసారి కలిసి ఆరంభమవుతాయి వాటి వాటిలో ఉన్న తీర్పులన్నీ ఒక్కసారి లోకంగా పడతాయి అన్న విషయాన్ని మనం చూస్తున్నాం దాంతో మనము పదకొండవ పన్నెండవ అధ్యాయానికి వెళ్ళిపోతున్నాం పన్నెండో పదకొండుకి సారి పదకొండవ అధ్యాయంలో వెళ్తున్నాం పదకొండవ అధ్యాయంలో గొప్ప జనం మరణించడం మనం చూస్తాం అయితే వీళ్ళు మరణించక వీరికి ఏం జరుగుతుందన్న విషయమే పదకొండవ అధ్యాయం అంతా పదకొండవ అధ్యాయంలో గొప్ప జనము చెప్పంగా చెప్పంగా ఇవన్నీ ప్రకటించగా అవన్నీ తెలుసుకొని చివరికి వాళ్ళు ఇంకా మరణించక ఇవన్నీ సత్యాలు బయలుపరచబడుతున్నాయి వాళ్ళకి అప్పుడు వాళ్ళు కళ్ళు తెరుస్తున్నారు కానీ బహు ఆలస్యంగా కళ్ళు తెరడం వారి మెడల మీద కథలు ఉండడం మనం చూస్తాం ఈ పదకొండవ అధ్యాయం అంతా దానికి సంబంధించిందే దీ పదకొండో అధ్యాయాన్ని కూడా నేను కొంతకాలం కిందట రికార్డింగ్స్ తీర్ఘంగా చెప్పించిన ఎవరికన్నా గుర్తుందో లేదో ఇద్దరు సాక్షులకు సంబంధించిన వాక్యాలు ఎవరి గుర్తున్నా చెప్పండి జకర గ్రంథంలో చూస్తాం అవి యాభై నాలుగు భాగాలు గ్రంథం యాభై నాలుగు యాభై ఏడు కాదన్నా సిక్స్టీ ఎయిట్ అన్నా అరవై ఎనిమిది భాగాలు ఉందన్న చక్రే కన్నా అరవై అరవై ఎనిమిది భాగాలు ఉందన్న చక్రే అరవై ఎనిమిదా అరవై ఏడా అరవై ఎనిమిది అనుకుంటా చక్రే కన్నా అదే ఎక్కువ రికార్డింగ్ సార్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ 68 ఎయిట్ అవర్స్ అంటే దాన్ని కొన్నిటలో ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి నేను అనుకుంటే దగ్గర దగ్గర సెవెంటీ ఎయిటీ అవర్స్ ఉండొచ్చు ఎయిటీ అవర్స్ ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఎయిటీ అవర్స్ రికార్డింగ్ ఎవరికి ఉంది ఓపిక చెప్పండి కాదు స్కూల్కి కాలేజీకి పోయినట్టే ఉంటుంది మీ పరిస్థితి ఇంకా కాలేజీ స్కూల్ పోతే రోజుకి ఒక నాలుగు ఐదు వేల క్లాసులు జరుగుతాయి సో ఒక క్లాస్ ఒక గంట అనుకున్న ఎనిమిది క్లాసులు ఎనభై క్లాసులు అటెండ్ కావాలి మీరు ఎనభై క్లాసులు అటెండ్ అయితే జక్ర గ్రంథంలోని విషయాలన్నీ మీరు గ్రహించగలరు అక్కడ నేను బహు విశేషంగా విశదీకరించి చూపించిన ఆ రోజుల్లో చాలా ప్రయాసంతో ఓపికతో చేయగలిగినాం ఇప్పుడు మనం అలసిపోతున్నాం అనేక ప్రాంతాలు తిరిగి కాబట్టి వాటిని మనము ముందుగానే దేవుడు మనకి రికార్డింగ్స్ భద్రపరిచండు కాబట్టి మనం ఓపికతో వాటిని విందాం న్యూ పేపరు నోట్బుక్ తీసుకొని వినుకుంటా రాసుకుంటా పోతే అవన్నీ నీ మైండ్లో ఓపెన్ అవుతాయి వాక్యాలు వాక్యం ఎప్పుడు కార్యం జరుగుతుంది అంటే రికార్డింగ్స్లో ఉంటే కాదు బైబుల్లో ఉంటే కానే కాదు అది నీ హృదయంలోకి వస్తేనే వాక్యం అవుతుంది నీ హృదయంలో నాటుకుంటేనే అది విత్తనం అవుతుంది అప్పుడే అది మొలకెత్తు లేకపోతే అది మొలకెత్తది చెట్టుగా విస్తరించదు దాని ఫలం రాదు పుస్తకాలు నీ హృదయాలకు పోతేనే దాని ఫలం చూడగలదు లేకుంటే షెల్ఫ్ లో పెట్టుకుంటే ఎంత కాలం పెట్టుకున్నా అట్లనే ఉంటుంది మీ రికార్డింగ్స్ ఎన్ని జమ చేసుకున్నా రికార్డింగ్స్ అట్లనే ఉంటాయి వాటిని వినకపోతే నీ హృదయకు పోదనట్టు రికార్డు పోకపోతే ఫలం ఫలం బయటికి రాదన్నట్టు అయితే పదకొండు పదకొండవ అధ్యా ఆరంభాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు ఏం జరుగుతుందంటే వార్నింగ్స్ అన్ని ఇచ్చేసినాక ఆరో బురలు ఏం జరగబోతుంది అందరు ఎట్లా చనిపోతారు గొప్ప హెచ్చరికలు ఇచ్చేసినాక పదకొండవ అధ్యాయంలో ఇప్పుడు ఏం చేసిందంటే కొలతలు లెక్క ఈరోజు ఉదయం కూడా అదే చేసినాం వాక్యం మనం మధ్యాహ్న కాలంలో లెక్క పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినాం మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర కొలత కర్ర కొలకర్ర అంటే స్కేల్ అంటాం ఇంగ్లీష్లో తెలుగులో కొలకర్ర అంటాం కొలతతో కొలత కొరకు కర్ర అన్నట్టు కాబట్టి చేతి కర్ర వంటి కొల కర్ర నాకిచ్చిండు ఎవరికి ఇచ్చిండి అంటున్నాడు యోహాన్ భక్తులతో మాట్లాడుతున్నాడు దేవుడు యోహాన్కి ఇచ్చిండు యోహాన్ చెప్తుంది ఈ వాక్యం ఇప్పుడు మరియు ఒకడు చేతి కర్ర వంటి కొల కర్ర నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి పూజించు వారిని లెక్క ఇది మనం పాత నిబంధన పుస్తకాల్లో కూడా చూస్తాం ఇప్పుడు నేను అవి బహుశా వచ్చే వారం చూపిస్తా అంత టైం లేదు ఎగ్జాస్ట్ అయిపోయినాం కాబట్టి పెద్ద నుంచి టూ అవర్స్ జర్నీ అంటే కష్టమే కదా డ్రైవింగ్ కండ్లు ముతలు పడతా ఉన్నాయి మాట్లాడుతుంటే నాకు కాబట్టి మరి ఒకడు చేతి కర్ర వంటి కొల నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయంను బలిపీఠమును కొలత ఆలయంలో పూజించి వారిని ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా శ్రమలు లేక దేవుని తీర్పులు ఆరంభం కాకముందు ఆయన ముందు కొలత వేస్తుండడు ఆ కొలతకు నువ్వు ఎట్లున్నావు ఇది మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది అంటే మట్టపు గుండు అన్న వాక్యాలకు తీసుకెళ్ళిపోతుంది ప్లంబ్ లైన్ అంటాను ఇంగ్లీష్ లో ఎవరికన్నా గ్యాప్ ఉన్నాయా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ప్లంబ్ లైన్టీన్ అవర్స్టీన్ అవర్స్ పంతొమ్మిది గంటలు ఓపిక ఉంద ఎవరికన్నా వినడానికి ఒక వాక్యమే ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయము మొదటి వచ్చినం అర్థం కావాలంటే పంతొమ్మిది గంటలు ఓపిక ఉండాల చెప్పండి ఇప్పుడు నేను పంతొమ్మిది గంటల ఆ వాక్యాన్ని ఎంతసేపట్లో మీకు నేను చెప్పగలనే కాబట్టి ఇవన్నీ చూడండి ఇవన్నీ ఆల్రెడీ మనకి కొన్ని సంవత్సరాల క్రితమే బయలుపరచబడ్డాయి ఇప్పుడు కొత్తగా చూస్తలేం ఇవన్నీ ఇవన్నీ ఎప్పుడో ఎన్నో సంవత్సరాల దేవుడు మనకు బయలుపరిచాడు కానీ చాలా మంది వాటిని పొగొట్టుకున్నారు ఆధిక్యత ఆ అవకాశం ఇప్పుడు నీ జీవితంలో మళ్ళా తిరిగి వచ్చింది కానీ ఇప్పుడు నువ్వు ప్రయాసపడాలి ఎందుకంటే ఆ నేను ప్రయాసపడ్డాను బాగా వీటన్నిటిని చూసి ఎన్నో పేపర్లు రాసి వాటన్నిటిని జాగ్రత్తగా పరిశీలించి తీసుకొని వచ్చిన రికార్డింగ్ స్టేజ్ మీదకి ఇప్పుడు మీరు కష్టపడి వాటన్నిటిని ఒక క్లాస్లో కూర్చొని లెసన్ నేర్చుకున్నట్లు పరీక్షకు ఓపికతో వీటన్నిటిని విని రాసుకోండి ఫ్రీ టైం ఉన్నప్పుడు అన్ని ఇంట్లో పనులు ఆఫీస్ పనులు అన్నై కనుక ఫ్రీ టైం ఉన్నప్పుడు అప్పుడు వినండేది కంటిన్యూస్ గా వింటే అయిపోతుంది అనుకుంటా మనం ఎన్నో గంటలు వేస్ట్ చేస్తాం ఈ లోకంలో ఉద్యోగులల్లో కుటుంబాలలో ఇండ్లల్లో ఎక్కడెక్కడెక్కడో వృధా చేస్తూ ఉంటాం కొన్ని గంటలు వేస్ట్ చేస్తాం ఇప్పుడు చెయ్యం ఎందుకంటే లాస్ట్ మినిట్స్ కాబట్టి ఇవన్నీ సత్యాలు మనం గ్రహించాలా దేవుని సన్నిలో సమయం గడపాలా మంచి టెక్నాలజీ ఇవన్నీ కాబట్టి వీటన్నిటిని భద్రపరచండి దేవుడు ఆయన వాక్యం వేస్ట్ కాదు మనం పడ్డ ప్రయాసం కూడా వృధా ఒక తరం వాళ్ళకి వీటన్నిటిని దేవుడు విశ్లేకరిస్తాడు ఇంకొక కాలం వాళ్ళు వీటిని డౌన్లోడ్ చేసుకొని వింటారు ఆసక్తితో కానీ ఒక తరం నిర్లక్ష్యం చేసిండ్రు కాబట్టి ఇక్కడ కొలకర్ర దేవుడు తన సేవకులకి ఇది చూపిస్తుండన్నట్టు కొలతలు వేయడం మట్టపు గుండు అంటేనే కొలత కదా అది కొలత అది ఆయన నీతికి సంబంధించింది ఆయన నీతి ఎదుట మనుషులు నిలబడగలరా అన్న విషయం జ్ఞాపకం చేయబడుతుంది దేవుడు నేను కొలస్తే నువ్వు కరెక్ట్గా ఉన్నవా లేదా మట్టపు గుండు ఆమోస్రంథం నుంచి మనం చూసినాం దేవుడు గోడ మీద లబడి మట్టపు గుండు దించి వేసినప్పుడు ఇస్రాల్ పేల రెండు గుంపులుగా విభజింపబడినట్లు మనం చూస్తాం ఆ మొదటి గుంపు ఎవరబాము సంతతి వాళ్ళు రెండో గుంపు ఇసాకు సంతతి వాళ్ళు అని ఎరబాము సంతతి ఎవరు ఇసాకు సంతతి ఎవరు ఓ కొన్ని గంటల రికార్డింగ్స్ అండి మనకి యొరబాం త్రాగబోతు కదా రాజ్యే కానీ త్రాగబోతు ఇసాకు సంతానం కాబట్టి లోకాతీతంగా జీవించే వాళ్ళు దాని తర్వాత దేవుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు రెండు గుంపులు ఇవి ఇస్సాకు సంతనము గొప్ప జనానికి సాదృశ్యం యోరబాము సంతానము సర్పము తెలకు సాదృశ్యం అని నేను చూపించిన రికార్డింగ్స్ లో ఈరోజు సమాచారాల కిద్ద మాట అది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నామంటే మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు లేచి దేవుని ఆలయంని మొదటి పాయింట్ దేవుని ఆలయంని కొలత వేయమంటున్నాడు ఈరోజు దేవుడు నిజంగా చర్చిని కొలత వేస్తే దాని పరిస్థితి ఏందని మనం అర్థం చేసుకోవాల తర్వాత బలిపీఠంలో కొలత వేయమంటుంది తర్వాత మూడవది ఆలయంలో పూజించి వారిని కూడా కొలత ఏమంటుంది లెక్క మూడు ప్రతిసారి మూడు మూడు మనకు కనిపిస్తూ ఉంటాయి దేవుని ఆలయం బలిపీఠము ఆలయంలో పూజించేవారు అంటే గొప్ప జనం అయితే రెండవ వచనంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఉంది ఇది నేను భవిష్యత్ గతంలో చెప్పింటాను ఎవరన్నా జ్ఞాపకం ఉంటే గుర్తు చేయండి వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టము ఎందుకు అది అన్యులకు ఇయ్యబడేను అది కొన్ని సంవత్సరం తిరగ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల స్టోరీ నేను చెప్పిన వాక్యం ఏంటంటే సులమును గట్టిన మందిరం ఎట్లుండేడు దానిది అందులో నాలుగు భాగాములు ఉండేది ఆ మందిరంలో బయటి భాగము అన్యుల ప్రాంగణము దాని తర్వాత యాజకులు బంగాలము బలిపీఠము ఉండే స్థలము దాని తర్వాత పరిశుద్ధ స్థలము దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం నాలుగు భాగాలు చర్చ్ల ఆ టెంపుల్లో ఆ రోజులలో నాలుగు భాగములు కాబట్టి చర్చిలో నాలుగు భాగాలు ఉంటాయి ఎప్పుడైనా కానీ సొలమూని మందిరంలో కూడా నాలుగు భాగాలు మొదటి భాగం అనిల ప్రాంగణం దాని తర్వాత గంగాలము సముఖపు రొట్టెలు ఉంచబడిన ప్రాంగణం స్థలము దాని పరిశుద్ధ స్థలము దాని తర్వాత అతి పరిశుద్ధ స్థలం ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉన్నాయో ఓ కొన్ని గంటలు విశదీకరిస్తుంది ఆ రోజులలో ఇప్పుడు మళ్ళా తోపికత నేను చూపించలేదు కానీ ఎవరికన్నా ఆసక్తి ఉంటే వెతుక్కోండి లేదంటే ఎప్పుడన్నా అవకాశం ఉంటే నేను కూడా చూపిస్తాను అన్ఫార్చునేట్లీ ఆ మనం రికార్డింగ్స్ చేయలేదు కాబట్టి అవన్నీ లేవు మనకి ఇప్పుడు ఎవరు రికార్డింగ్స్ చేసినాం కాబట్టి జాగ్రత్తగా అక్కడ ఉన్నాయి భద్రపరచబడ్డ తర్వాత కంప్యూటర్స్ అలా మొబైల్ ఫోన్స్ అంటే చెడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇంటర్నెట్లో ఉంటే ఎప్పటికైనా ఎన్ని సమస్యలైనా అక్కడే ఉంటాయి ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళి ఉంటారో మాకు తెలియదు భవిష్యత్తులో అది వాళ్ళ కొరకు భద్రపరచబడింది కాబట్టి ఈ రెండో వాచనంలో ఏం చేస్తున్నామంటే అనిల కొరకు ఉన్న ప్రాంగణంని కొలత వెయ్యొద్దు అంటున్నాడు దేవుడు బాగా అర్థం చేసుకోండి ఎందుకు కొలత వేయద్దు మీ ధర్మశాస్త్రం నుంచి ఏం తెలియదు అనిలకి మరి బైబుల్ బైబుల్లో ఏముందో అనిలు తెలియదు కదా మళ్ళీ అనిలని ఎట్లా కొలుస్తాం ఎట్లని కొల కొలత వేస్తాం చెప్పాలి వారికి దేవుడు ఇంకా టైం ఇచ్చిండు రాజస్సు వార్త సకల జరులకు ప్రకటించబడినాకనే అంతము వచ్చును అని మన జ్ఞాపకం తీస్తున్నాడు దేవుడు వాళ్ళందరిది సత్యం తెలుసుకున్నాం కానీ ఈశ్వరుడు అక్కడ అయితే అనిల ఒక విషయం చెప్పబడింది అక్కడ ఏంటంటే బయట అంటే అనిలకు ఇవ్వబడిన ఆవరణాన్ని కొలత వేయద్దు ఎందుకంటే వాళ్ళకు అది అనుగ్రహించబడింది దేవుని దృష్టిలో చూడండి సలమన్ మందిరంలో అనిల ముందుగానే దేవుడు స్థలం ఇచ్చాడు కానీ యాజకులు దాన్ని కబ్జ చేసిన ఎన్నిసార్లు నేను చూపించిన మీకు అనిల ప్రాంగణంలో వాళ్ళు రూకల మార్పిడి బిజినెస్ చేసినరు పావురాలని గువ్వలను గొర్రెపిల్లలని వాళ్ళు అక్కడ అమ్మినరు యాజకులు అంటే యాజకులు అనిల ప్రాంగణాన్ని కబ్జా చేసుకొని వాళ్ళు లోపల దేవుని సన్నిధిలో మోహం దేవుని కూడా కనిపెట్టుకోవాల్సింది అనిల ప్రాంగణంలో కనిపెట్టుకున్నారు ఎందుకంటే అక్కడ పైసలు వస్తున్నాయి కాబట్టి ధనం యామోహం యాజకత్వం కష్టతరమైన బోధ అది బయటికి చెప్పలేం కానీ చాలా కష్టం చెప్పడం అయితే అక్కడ ఏముందంటే అనిలకి ఏ పడను వారు నలభై రెండు నెలలు పరిశుధ పట్టణంను కాలితో తొక్కుదురు మీకు తెలుసు కాల ఎవరు తొరక్కబడతారు సర్పంలో తేళ్ళే కదా పరిశుధ పట్టణంను కాలతో ఎందుకు తొరక్తారు అనిలు ఎవరు అర్థం చేసుకుంటారు మనకి అర్థం కాల పరుషుత పట్టణం అంటే ఏందనది ప్రకృతి సహజం ఉన్న ఇస్రాయల్ దేశం కాదు ఇది ఆత్మీయమైనది అన్యులు సర్పంగా తేళ్ళు అన్నిల్లాగా మారిపోతారు వారు గొప్ప జనాన్ని తొక్కుతారు అది వాక్యం అడుగుంది ఎన్ని రోజులు నెలలు ఎవరైనా చెప్పగలరా నలభై రెండు నెలలు అంటే ఎంతనా నేను గతంలో కూడా చూపించిన పోయిన వారం అనుకుంటా బహుశా లేక టూ వారం బైబుల్ క్యాలెండర్ ప్రకారంగా నెలకి 30 రోజులు గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఒక నెలకి ముప్పై రోజు ఒక నెలకి ముప్పై రోజులు మరి నెలకి ఇరవై రోజులు అంత కన్ఫ్యూజన్ లీపియర్ అదొక కన్ఫ్యూజన్ లీపియర్ అంటారు ఇరవై ఎనిమిది రోజులున్న ఒక నెల ఫిబ్రవరిలో వస్తుంది కదా ఫిబ్రవరి ఒక దేవతకి ఫిబ్రవరిని సమర్పించినట్టు మనం చూసినాం గతంలో ప్రతి నెల ఒక గ్రీకు దేవతకు లేక దేవునికి వాళ్ళు సమర్పించుకున్నారు ఆ సంవత్సరం ఆ దినం ఆ నెల అవన్నీ విశదీకరించే వాడినేమో బహుశా ఈరోజు కానీ నేను టైం ఎంతగానో వెళ్ళిపోద్ది అనేసి నేను కంట్రోల్ చేసుకున్నవన్నీ చెప్పలేదు రోజు ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా క్యాలెండర్స్ గురించి ధ్యానించిన ఈరోజు దేవుని క్యాలెండర్ మన ప్రభు క్యాలెండర్ ని మనం పాటించాల ఈ లో గొప్ప క్యాలెండర్స్ కానే కాదు మనం పాటించాల్సింది కాబట్టి ఐదవ రెండవ వచనంలో ఏం చేస్తున్నామంటే వారు నలభై రెండు నెలలు పరిశుద్ధ పట్నంను కాళితో తొక్కుదురు ఇప్పుడు మీరు బైబుల్ క్యాలెండర్ ప్రకారంగా నెలకి ముప్పై రోజులు కాబట్టి దాన్ని డివైడ్ చేయండి నలభై రెండు నెలకి ముప్పై రోజులు చొప్పున పైన నెలలు ఈ నలభై రెండు నెలలు ఏడై పన్నెండు చేస్తే మూడున్నర సంవత్సరాలు వరం చేస్తుంట్రా పేపర్ పెన్సిల్ తీసుకొని మూడున్నర సంవత్సరములు పరిశుధ పట్టణమును కాలితత్రు కుదురు మూడున్నర సంవత్సరములు ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు మూడున్నర అంటే ఎగ్జాక్ట్లీ మూడున్నర సంవత్సరాలు కాదు అట్లనే ప్రకటిస్తారు కానీ బైబుల్లా లేదు మూడవ వర్షంకి వచ్చినప్పటికీ దేవుడు మాట్లాడుతుండే ఏమనంటే నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చదను మళ్ళీ ఎంతవరకు ఎందుకు వెళ్ళి మనకు ఆల్రెడీ అధికారం ఉందనే నేను ఈరోజు వాక్యం కూడా చూపించిన రక్షింపబడ్డ వాళ్ళకందరికీ అధికారం ఎప్పుడు వస్తుంది తెలుసా పాపాలు ఒప్పుకొని ఏసు ప్రభుని సొంత రక్షణకు స్వీకరించినప్పుడు పోయిన వారని చూపించి నేను అంటే అధికారము క్రీస్తు అంటే శక్తి పరిశుధాత్మ కాబట్టి క్రీస్తు అంటే అభిషేకం కాబట్టి పరిశుధాత్మ అభిషేకం కాబట్టి క్రీస్తు అంటే శక్తి ఏసు అంటే అధికారం ఎందుకంటే రక్షించేవాడే అధికారి కాబట్టి రక్షకుడే అధికారి కాబట్టి ఏసు అంటే అధికారము క్రీస్తు అంటే పవర్ అథారిటీ పవర్ శక్తి అధికారంలో పొందుకున్నవాడైన ఈ సమస్త సృష్టి మీద తన మరణ భూస్తాపన పునరుం ద్వారా కాబట్టి ఈ పద్ ఏడవ అంటే తక్కిన బూరల ఆరంభమైంది ఆరంభమై ముగింపే దశ ఏడవ బూర అన్ని బూరల్లో ఉన్న తీర్పులు ఒకదాని వెంబడు ఒకదాని వెంబడు ఒకదాని అవి ఆరంభమయ్యే టైం అన్నట్టు అయితే నేను ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదన్ను అంటున్నాడు చూడండి ఇది మనం అర్థం చేసుకున్నాముగా కొంచెం ఆ జకరే గ్రంథంలో చూపించిన నేను అక్కడ కూడా ఇద్దరు సాక్షుల గురించి ఉంటుంది ప్రటమ గ్రంథాలు కూడా ఇద్దరు సాక్షుల గురించి ఉంటుంది అక్కడ నేను అనుకుంటా పదకొండవ అధ్యాయం కరెక్ట్ జకరే గ్రంథము పదకొండవ అధ్యాయంలో వాటికి సంబంధించిన విషయాలు మనం చూస్తాము ఇక్కడేమో సారీ ప్రటం గ్రంథంలో పదకొండవ అధ్యాయము అక్కడ నేను అనుకుంట నాలుగవ అధ్యాయం అంతే ఇక్కడ పదకొండు అధ్యయనము అక్కడ నాలుగో అధ్యయనం కాబట్టి జక్రగ్రంథం నాలుగో అధ్యయం ధ్యానించినప్పుడు ఇక్కడ పదకొండు అధ్యయనం ధ్యానించినప్పుడు అక్కడ ఏమి మిస్ అయినాయి ఇక్కడ ఏమి అవి చూపించ నేను వీళ్ళిద్దరు ఇద్దరు సాక్షులు ఎవరు అన్నప్పుడు నేను చూపించిన గొప్పజనానికి సంబంధించింది అది కానీ ఏ పుస్తకం చూసిన బైబిల్లో ఏ కామెంట్రీస్ చూసిన ఇద్దరు సాక్షులు ఎవరు అంటే ఒకరు మోషేని అని ఒకరు ఏలియా అని చెప్తా ఉంటారు ఎక్కడ కామెంట్రీస్ వెళ్ళ బైబుల్ కామెంటరీస్ వెళ్ళ పా అప్పుడెప్పుడు వంద సంవత్సరాల చెప్పబడ్డ కామెంటరీస్ అవి అందులోనే చదువుకొని పాస్టర్లు ఈరోజు వాళ్ళు కూడా అదే చెప్తా ఉంటారు మోసే ఏలియాలకు సంబంధించే ఇద్దరు సాక్షులని వీళ్ళిద్దరు తిరిగి పుడతారు అని నాకు ఒక్కసారి నువ్వు శరణి విడిచిపెట్టినాక నీ పని అయిపోయింది కాబట్టి నీకు అవసరం లేదు నీ ఆత్మ తన లెక్క తను చెప్పుకోవాల్సింది అదే సరే ఇది పోయి కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో మోసే ఏలియాక్ సంబంధించింది కాదని నేను రుజువు పరిస్థా వచ్చేవారు మరి విశేషంగా కానీ వీళ్ళందరూ అంటే ఇద్దరు సాక్షులు అంటే ఉపానిగా ఇద్దరు సాక్షులు శ్రమల కాలంలో దేవుని కొరకు సాక్షులుగా ఉంటున్నారు అంతకుముందు ఇవ్వలేరు వాళ్ళకు అంతకుముందు అధికారం లేదు నేను ఈరోజు చూపించిన మధ్యాహ్న కాలంలో రక్షింపబడితేనే నీకు అధికారం వస్తుంది అది కూడా ఎప్పుడు బాప్సిం పొందినాకనే నీ పాపాలు ఒప్పుకొని ఏసేపుడు నీ సొంత రక్షణగా స్వీకరించి బాప్తిజం పొందుకున్నాంకనే నీకు అధికారం అనుగ్రహించబడుతుంది నువ్వు పరిశుధాత్మ అభిషేకం పొందుకుంటే నీలోనే అధికారము శక్తి ఉంటాయి కాబట్టి నీ ప్రార్థనలకి నువ్వు చే నువ్వు చరించే ప్రతి వాక్యానికి విజయం కలుగుతూ ఉంటుంది ఈలోకం వినాల్సిందే నీ మాట నేను తలాకా పెడతాడు తోకలా కాదు తలగా అంటే ఏం చెప్పు అధికారి కదా తలలాగా ఇలా అంటే తల అంటే అధికారికి సాదృశ్యం తోక అంటే సామాన్య ప్రజలకు సాదృశ్యం కాబట్టి తలలాగా ఉంచిన గొప్ప దేవుని గురించి మనం ఇక్కడ చూస్తున్నాం ఏమంటుండంటే ఆయన వీరిని ఇద్దరు సాక్షుల గురించి ఇక్కడ విశదీకరించబడింది దేవుడు కొలత వేసినాక జరుగుతున్న విషయాలు ఇవన్నీ ఆ ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చేదను ఎందుకు శ్రమల కాలంలో మహాశ్రమల కాలంలో వారి పాపాలు ఒప్పుకొని ఆయనని సొంత రాక్షంగా అప్పుడు స్వీకరిస్తున్నారు కాబట్టి అప్పుడు ఇస్తున్నాడు అధికారం మనం ఆల్రెడీ అధికారం పొందుకున్న వాళ్ళం ఎందుకంటే మనం ముందుగానే మన పాపాలు ఒప్పుకొని ఆయన సమర్పించుకొని జీవిస్తున్నాం ఈ వాక్యలను చూడగలుగుతున్నాం మా తస్తులు చూస్తున్నారు కానీ వాళ్ళు దీన్ని గ్రహించారు అయితే ఈ ఇద్దరు సాక్షులకు సంబంధించిన విషయాలు వచ్చే వరం మరోసారి నేను దీనిగా చూపిస్తా జక్ర గ్రంథంలో ఒకసారి నేను కూడా వింటాను నేను చాలా సమాచారం అయిపోయింది కాబట్టి మోర్ దెన్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి నేను కూడా జాగ్రత్తగా పోతప్పుడు బస్సులో ఆ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినుకుంటా పోతాను రేపటి నుంచి సో ఈ నెక్స్ట్ వీక్ అంతా అవన్నీ వినేస్తా వినేసి దేని సైన్లో గడిపినప్పుడు ఇంకేమన్నా పాయింట్స్ ఇస్తాడు వాటిని మనం అధిక పెట్టుకుంటే వచ్చే వారము ఈ యొక్క పదకొండవ అధ్యాన్ని మనం ముగించుకోవచ్చు అయితే కొన్ని క్లూస్ ఉన్నాయి అక్కడ ఏంటంటే వారు గోనే పట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై మీరు ఇప్పుడు చెప్పండి వెయ్యిన్ని రెండు వందల అరవై అంటే ఎన్ని సంవత్సరంలో ఉల్టా పోండి ఇందాక ముందుకు నలభై రెండు నెలలు ముందుకు పోయినాము ఇక్కడ ఉల్టా ఉంది ఇప్పుడు బ్యాక్ రండి వెనకలికి రండి వెయ్యిన్ని నలభది ఎంత వెయ్యి వెయ్యిన్ని రెండు వందల అరవై అంటే 1260 హండ్రెడ్ అండ్ సిక్స్టీ డేస్ వన్ డేస్ ట్వెల్వ్ డేస్ అది కూడా రెండున్నర సంవత్సరంలే లెక్కేసుకోండి ట్వెల్వ్ డేస్ డివైడెడ్ బై ఎంత డివైడ్ కాదు డివైడ్ అంతే కదా మీరు ఉదాహరణకి నెలకి ముప్పై రోజులు వేసుకున్నా డివైడ్ బై ముప్పై టూల్ హండ్రెడ్ సిక్స్టీ డేస్ వస్తుందన్నా ఇందా అక్కడ చూసింది అది అది అది లెక్క గట్టిన కూడా ఇది రెండు ఒకటే వస్తుందా క్యాల్క్యులేషన్ రెండు ఒకటే వస్తాయి అవును రెండు ఒకటే వస్తాయి సంవత్సరం వచ్చింది కాబట్టి మూడున్నర సంవత్సరంలో వీళ్ళందరూ క్లీన్ అయిపోతారు చనిపబడతారు గొప్ప జనం అందరు హస్తాక్షులు అవుతారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వారు శ్రమల కాలంలో అధికారం పొందుకుంటున్నారు గొరెపిల్ల రక్తంలో అప్పుడు ఉతుక్కుంటున్నారు వాళ్ళ వస్త్రంలో దాని తల తలకు అధికారం వచ్చింది అయితే నాలుగవ వచనంలో ఏముందంటే వాళ్ళు ప్రవచిస్తున్నారు ప్రవచితురు అని కానీ ప్రవచించినట్లు మనము అంత తీవ్రంగా చూడండి ఏం ప్రవచించా కూడా చెప్పు చూడం మనం అక్కడ ఉంది ఏం ప్రవచించాలని నాలుగవ వర్షంలో వీరు భూలోకమునకు ప్రభు అయిన వారి ఎదుట నిలుచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తంభంలో ఉన్నారు అదే విశదీకరించి చూపించిన కొన్ని గంటలు జక్ర గ్రంథంలో ఈ రెండు ఒలివ చెట్లు ఈ గోపజనమంతా రెండు ఒలివ చెట్లకు సాదృశ్యం ఈ రెండు ఒలివ చెట్లు దీపస్తంభంలో ఉన్నారు ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించినలా వారి నోట నుండి అగ్ని బయలు బెడలి వారి దహించి వేయును గనుక ఎవడైనా వారికి హాని చేయ ఉద్దేశించినలా అలాగన వాడు చంపబడవలను కాబట్టి వీరికి ఎంత శక్తి ఇచ్చేడు దేవుడు శ్రమల కాలంలో ఎవరపిల్ల రక్తంలో వాళ్ళు వస్త్రాలు ఉత్తుకుంటే వాళ్ళకి అంత శక్తి ఇచ్చేడు వారి నోట్ల నుంచి ఏదొస్త నెరవేరుతుంట గొప్ప జనానికి శక్తి ఇచ్చేండు అయితే ఎందుకు చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలా వారి నోట్ల నుంచి ఏదొస్తే అది నెరవేరుతుంట వారికి ఎవడైనా హాని చేయనిక ఉద్దేశిస్తే వీరు వారు వారిని శిక్షిస్తే వాళ్ళని చెప్పిస్తే వాళ్ళు చంపబడతారంట ఆరో వర్షంలో ఏముందంటే తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశంను మూయుటకు వారికి అధికారం కలద్దు మరియు వారికి ఇష్టమైన పడల్లా నీళ్లు రక్తంగా చేయటకును నానా తెగులతో భూమిని బాధించటకును వారికి అధికారము కలద్దు అయితే నేను అది ఎప్పుడు ఆ రికార్డింగ్ చూపించిన కొన్ని సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం ఇంకెక్కువే కావచ్చు బహుశా వారికి ఎంత అధికారం ఉన్నా దాన్ని వాళ్ళు అది అదే రజనం చూపించిన మధ్యాహ్నం ఎటువంటి అధికారం ఉంది వారి నోట్లకెళ్ళి అగ్ని బయలుదేరుతుందంట శతులను దహించి వారికి ఎవడు హాని చేయ ఉద్దేశించినా వీరి నోట్లకి ఏం పోతే అది పోయి వాళ్ళని వాళ్ళు వర్షం కురవద్దంటే వర్షం కురవదంట ఆకాశం మూయబడాలంటే మూయబడుతుందంట వారికి అధికారం కలదు మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తంగా మార్చేయటకు నానా విధమైన తెగులతో భూమిని బాధించటకును వారికి అధికారము కలదు కానీ మనం ఇక్కడ ఏం చూస్తామంటే వాళ్ళ అధికారాన్ని వాడుకున్నట్టు ఎక్కడ చూడం వాళ్ళతో పాటే సమాధి చేయబడింది వారి అధికారం అయితే చూడండి వారు సాక్ష్యం చెప్పటం ముగింపగానే ఏం జరిగింది మనం ఇంతకుముందు చూసినాం ఏం ఎక్కడ చూస్తున్నామంటే ఐదో వచనంలో వీరికి ఎటువంటి శక్తి ఉందంటే ఎవరైనా వానికి వారిద్దరికి హాని చేయడానికి తలపెట్టినప్పుడు వాళ్ళు చంపబడతారంట అంత శక్తి ఉంది వీళ్ళలో కానీ వాడు అబ్బా మభ్య పెట్టి నీకేం శక్తి లేదని భయపెట్టేసి అన్నట్టు నేను చూస్తాను ఇక్కడ వాళ్ళు వాళ్ళకి ఎంత శక్తి ఎంత అథారిటీ ఉన్నా ఆ రెండింటిని వాళ్ళు వాడుకున్నట్లు మనం చూడండి ఇక్కడ చివ్వరికి వాళ్ళు సాక్ష్యము చెప్తున్నారు ఈశ్వర గురించి చనిపోకముందు ఏడవ వర్షంలో చూడండి వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధంలో నుండి వచ్చి క్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించి వారిని చంపును మనం ఆరో బుర్ర అదే చూసినాం అఘాధంలో నుంచి రావడం సర్పం పెయిల్ హార్స్ ధూమ్రవర్ణపు గుర్రం అని కూడా మనం చేసినాం గతంలో చంపడానికి దీనికి అధికారం కలదు కాబట్టి ఈ మృగము క్రూర మృగం యుద్ధం చేసి జయించి వారిని చంపును కాబట్టి ఎంత అధికారం ఉన్నా వాళ్ళు వాడుకోలేకపోయారు ఉల్టా వాళ్ళు చంపబడుతున్నారు వారి నోట నుంచి వస్తే శాపము ఎదుటిపడి చనిపోతాడంట అటువంటి అధికారం ఇచ్చింది దేవుడు కానీ వాళ్ళు దాన్ని ఎప్పుడు వాడుకోలేదు ఈ సర్పములు వాళ్ళ మీద పడ్డట్టు మనం ఇక్కడ చూస్తాం ఘట అక్రూర మృగము వారితో యుద్ధం చేసి జయించింది వారికి అంత అభిషేకం ఉండి ఏం కోడి పేరు సైతం చేతిలో అది యుద్ధం చేసి జయించి వారిని చంపిందంట వారి శవములు మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండును వానికి ఉపమాన రూపకంగా సుధమా ఐగుప్తనయు పేరు అచట వారి ప్రభు కూడా సెలవైబడును కాబట్టి ఇది ప్రకృతి సహజంగా ఎక్కడ జరుగుతుంది అన్న విషయం అర్థం చేసుకోదాం ఇస్రాయల్ దేశంలో జరుగుతుంది ఎందుకంటే మన ప్రభు సెలవైబడింది అక్కడే ఇస్రాయల్ దేశానికి లేక ఎర్స్సులేం పట్టణం ప్రకృతి సహజంగా ఉంది దానికి ఉపమాన రీతిగా సుధమా అని పేరు ఏంటంటే దేశం సుధమలాగా మారింది ఐగుప్తులాగా మారిందని చెప్తున్నాడు దేవుడు శ్రమల కాలం చివరి కాలంలో అట్లా తయారవుతుంది ఇప్పుడు అట్లనే ఉంది ఈ రోజు ఇస్రాయల్ దేశం సుధమా లాగానే భయంకరమైన పాపం ఉంటుంది ఆ దేశంలో ఐగుప్తు విగ్రహార దిక్కులాగా తయారైపారు తర్వాత మూడు దినంలో వారి శవంలను ప్రపంచమంతటా చూస్తున్నాను అక్కడ ఉంది ఈ తొమ్మిదో వచనంలో ఇవన్నీ నేను మళ్ళా తిరిగి మీకు విశదీకరిస్తాను వచ్చేవారము పదో వచనంలో ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించచ్చు ప్రోత్సహించచ్చు ఒకరికొకడు కట్నంలో పంపుకొందరు అంటే గిఫ్ట్స్ క్రిస్మస్ పండగకి గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు చూడండి బర్త్డేస్ కి గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు అట్లా గిఫ్ట్స్ ఇచ్చుకోరంట ఈ లోకస్తుల్ని దేవుని బిడ్డలు చచ్చిపోతే గిఫ్ట్స్ ఇచ్చుకుంటున్నారంట వినడానికి బాలేదు కదా వీటన్నిటి నేను వచ్చారా ధీర్గా చూపిస్తాను దాని తర్వాత పదకొండో వర్షంలో అయితే ఆ మూడు దినముల నర అయిన పిమ్మట దేవుని యుద్ధం నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించాను కనుక వారు పాదములు ఊని నీలిచిరి వారిని చూచిన వారికి మిగుల భయం కలిగిన అప్పుడు ఇక్కడికి ఎక్కి రండని పర్లోకముడి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘ రోడ్లై ఆరుణమైరి వారు పోర్చుండగా వారి శత్రులు వారిని చూచిరి ఆ గడియల్లోనే గొప్ప భూకంపం కలిగిన దిన పట్నంలో పదివ భాగము కూలిపోయాను భూకంపాలన ఏడు మంది చచ్చేది మిగిలిన వారు భయక్రాంతులే పర్లోకప్పు దేవుని మయపరిచేది రెండవ శ్రమ గతించను ఇదిగో మూడవ శ్రమ తరగవచ్చున్నది ఏడవ దూత బూర ఊదినప్పుడు పర్లోకంలో గొప్ప శబ్దములు పుట్టెను గొప్ప శబ్దంలో పుట్టాను ఆ శబ్దంలో ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమాయను ఆయన యుగయుగముల వరకు ఈలనని చెప్పాను కాబట్టి ఏడవ బూరతో సమంత సమాప్తం కావాల్సిందే అన్న విషయము ఇక్కడ మనం చూస్తా ఉన్నాము పదిహేనవ శ్రంలో పరలోకంలో గొప్ప శబ్దం పుట్టిందంటే అంత విజయోత్సవం అన్నట్టు అందరు ఎందుకంటే ఎన్నో వేల సమాచారం నుంచి ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది ఈ లోకపు రాజ్యాలన్నీ మన ప్రభు రాజ్యంగా అడుగుతున్నాయి అన్ని ఫెయిల్ గవర్నమెంట్స్ మీరు గమనిస్తుంటే ప్రతి గవర్నమెంట్ ఫెయిల్ ప్రతి వ్యవస్థ ఫెయిల్ అన్ని ఫెయిల్ అప్పుడు ఈ లోకపు రాజ్యాలన్నీ ఆయన అవుతాయి ఆయన బాహటంగా ఈ లోకంలోకి అది మనం అందరం చూస్తాం ప్రతి నేత్రం చూస్తుంది ఆయన రాకడం రహస్యంగా ఏం రాడైనా ప్రతి నేత్రం చూస్తుందనే ఆయన క్రీస్తు రాజ్యం ఆయను ఆయన యుగయుముల వరకు ఏలున నేను అంతట దేవుని యుద్ధ సింహాసనాశనులకు ఆ ఇరువది పెద్దలు సాష్టంగా దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత కాలంలో ఉండు దేవుడు అయిన సర్వాధికారి నీవు నీ మహాబలంను స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాము జనములు కోపగించినందున నీవు కోపము నీకు కోపం వచ్చును మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిషుతులకును నీ నామంకు భయపడి తగిన ప్రతిఫలం ఇచ్చటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయువారిని నశింపజేయటకును సమయం వచ్చిందని చెప్పి అని చెప్పిది వారికి పరులకు దేవుని ఆలయం తెరవడగా దేవుని నిబంధన మందస్థము ఆయన ఆలయంలో కనబడేను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపంలో గొప్ప వడగళ్లను పుట్టాను ఇది కొంత కష్టతరంగా ఉంటుంది చెప్పడం కానీ నేను ఇవన్నీ వచ్చేవారని చూపిస్తా ఎందుకంటే గతంలో చూసినాం ఇవన్నీ కొన్ని మోషేకి చూపించిన విధానంగా మందసాపు పెట్టే చివరికి పంతొమ్మిదో వర్షాలుగా అనిపిస్తుంది ఎక్కడ వరలోకం అండి కొంతకాలంకి అది మాయమైంది ఎవరు తెలియదు ఎక్కడుందో యూట్యూబ్లో ఉంది అక్కడ దొరికింది ఇక్కడ దొరికింది అని చెప్తారు ఎంతమంది నిజమే నమ్మను అవన్నీ మోసం ఎందుకంటే అది తుమ్మ చక్కతో చేయబడింది కొన్ని వేల సంవత్సరాల క్రితం అది ఎక్కడ ఉంది అనేది ఒకరికి తీరొచ్చు ఇరిమీయ గ్రంథం తర్వాత మళ్ళా కనిపించిన కనిపించదు బైబిల్లో మనకు అది మళ్ళీ ఇక్కడ కనిపిస్తుంది పద పంతొమ్మిదవ వచనంలో ప్రణమ గ్రంథం పదకొండవ అధ్యయము పంతొమ్మిదో వచనంలో అది తిరిగి కనిపిస్తుంది కానీ అది పర్లోకంలో ఉంది అంటే అది శారీరకమైంది కాదు మంతసపెట్టి ఇవన్నీ మన ప్రభుకి సాదృశ్యం కాబట్టి ఏసు ప్రభు సంబంధించిన విషయాలు ఇవన్నీ మనం చూస్తున్నాం పదకొండవ దేవం అంతా గొప్ప జనం ఏ రీతిగా రక్షణకు వస్తున్నారు చివరికి అందరు ఏ రీతిగా మరణిస్తున్నారు సైతాను వారి మీద ఎట్లా విజయం పొందింది వాళ్ళు దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు మనకు తెలుసు అవన్నీ మీద ఎందుకు దేవుడు పర్మిషన్ ఇచ్చండు సైతానికి వాళ్ళు చివరికి హత సాక్షులు అందరు మరణిస్తే దేవస్ అనేదికి వస్తున్నారు లోకస్తులు గొప్ప జనం మరణించడము చూసి ఆనందిస్తున్నారు ఎక్కడ చూసిన ముఖ్యంగా ఒరిస్సాలో చూస్తాము ఓ చాలా కొన్ని వేల మంది క్రైస్తలను చంపారు గత మూడు నాలుగు సంవత్సరాల్లో మనం ఆ ముఖ్యంగా ఆ ఒరిస్సా పట్టణం గురించి దీర్ఘంగా మనం ప్రార్థించాల అక్కడ మరీ కఠినమైన గృహాత్మాలు పనిచేస్తూ ఉంటాయి నేను కొన్ని సంవత్సరాల క్రితము ఒక దేవాలయం నిలబడి ఉచ్చరించిన ఈ దేవాలయం కూలిపోనుగా కాని. దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాల తర్వాత నేను ఉచ్చరించిన వాక్యం నెరవేరు ఆ ప్రార్థన నెరవేరింది ఆ గర్భగుడిలో కొన్ని టన్నుల బరువు పెద్ద రాయి పైనుంచి కింద పడింది ఆ గర్భగుడిలో ఆ రాయిని ఎట్లా తీసి మల పైన పెట్టాలని అర్థంగా కొంతకాలం అట్లనే మూచిపెట్టేది మందిరాన్ని నీ నోటకెళ్ళు వచ్చేది నేను కనీసం ఇరవై ముప్పై సంవత్సరాల స్టోరీ చెప్తున్నా ముప్పై సంవత్సరాల స్టోరీ చెప్తున్నా అది నెరవేరుతుంది కొంతకాలం తర్వాత నీ నోట్ల నుంచి ఏదొచ్చిన నెరవేరుతుంది ఎందుకంటే నువ్వు ప్రభుకి ప్రతినిధి లాగా ఉన్న విలోకంలో కాబట్టి ఈ ఇతరు సాక్షులకు సంబంధించిన విషయాలు నేను మరి దీర్ఘంగా చూపిస్తే మనం పన్నెండవ అధ్యాయాన్ని కొలుస్తాం పన్నెండవ అధ్యాయం అంతా లక్ష నలభై వేల మందికి సంబంధించిన బోధ అది పన్నెండవ అధ్యాయం నాటువంటి కృపణ ప్రభు మనకి కనుగరించడం ప్రార్థిస్తాం పరిశుద్ధ వేవా మీకు వందనాలు అయినా ఇంతవరకు మా సహాయకులు కూడా నడిపించండి మీకు ఎంతో వందనాలు ప్రభు చిన్నపిల్లలకు చెప్పినట్లు మీరు ఇవన్నీ మాకు చూపిస్తున్నారు తండ్రి ఒకప్పుడు అర్థం కాలేదు కానీ ఈరోజు మాకు అవన్నీ అర్థమవుతున్నాయి ప్రభా కేవలం మీకు కోరుకోవాలన్నా మీకే సమస్త ఘనత మహిమా ప్రభావిత చెల్లించుకుంటున్నాం వెంటనే వారిని వీటిని జాగ్రత్తగా పరిశీలించి ఒక పరీక్షకి సిద్ధపడినట్లు అన్ని రాసుకొని సిద్ధపడాలని సహాయపడండి తిరిగి ఒక దినం అనేక ప్రకటించాల అటువంటి గొప్ప సేవలుగా తయారు చేయమని రాత్రి మన శ్రీ ధరదయ్య చేసి వీగుని మరుసవి మనం సిద్ధించాలని నడిపించమని తండ్రి ఆ మన ప్రభైన ఏసీ కృషి కురుపా సమాధానం అడిపింపు మనందరికీ సదాకారం చూడండి కాక ఆ మెయిన్ అందరి